a ah. పూర్ణ పౌర్ణమాదయ పూర్ణమేవశిషి సకలు ష్యత్తుల యొక్క తాత్పర్యము బ్రహ్మాత్మల యొక్క ఏకత్వం నుండి ఉంది తత్వమస్యాది మహావాక్యాలు ఆత్మ మరియు బ్రహ్మల యొక్క ఐక్యమునే ప్రతిపాదిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ కొంతమంది ద్వైతవాదులు అంటారు ఆత్మ బ్రహ్మము కానేరదు ఆత్మ బ్రహ్మలకు ఐక్యం సంభవించదు ఎందుకనంటే ద్వా సుపర్ణ శయుజాయా సమాన వృక్షే పరిశస్వ జాతే తయోరణ్య పిప్పలం స్వదత్తి అనశ్నన్ అన్య అభిచాక శీతి అని శ్వేతాశ్వతర ముండక కఠోపనిషత్తులు చెప్తూ ఉన్నాయి జీవేశ్వరుల యొక్క భేదాన్ని చెప్తున్నాయి కాబట్టి భేదము శృతి ప్రతిపాద్యం ఉన్నది మరియు అనుభవ సిద్ధం కూడా ఉన్నది నేను అల్పజ్ఞుణ్ణి ఈశ్వరుడు సర్వజ్ఞుడు నేను పరిచ్ఛనుణ్ణి ఈశ్వరుడు వ్యాపకుడు అని ఈ విధంగా లోకంలో జీవుల యొక్క అనుభవం కూడా ప్రత్యక్ష సిద్ధం ఉన్నది మరి పురాణాల్లో కూడా జీవులని ఈశ్వరుడని బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులని అనేక చైతన్య భేదములు చెప్తూ ఉన్నాయి పురాణాలు చెప్పబడింది ఈ విధంగా అనేక ప్రమాణాలు యుక్తుల చేత భేదవాదులు బ్రహ్మాత్ముల యొక్క అంగీకరిస్తారు కానీ అభేదాన్ని అంగీకరించరు కానీ శృతి తాత్పర్య విషయం అయితే జీవబ్రహ్మల యొక్క ఏకత్వం నందే ఉంది సకల ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత కూడా ఐక్యమునే చెబుతోంది क्षेत्रज्ञ चापिमादि सर्वक्षेत्रु भारत अहमात्मा गुड़ाकेश सर्वभूताशयस्थित अद्वान सकल शास्त्री आभेदम ने प्रतिपादिस्ट दाँ कोई जीव ब्रह्मल याक्य सहिंपजन द्वैतवादी भेदमने चुत उतार निराकरण से श्रीहर्ष मिश्राचार्य खंडन खंडन खाद्य अत्यंत प्रबल युक्त प्रदर्शार ఆ యుక్తుల ముందు ఏ ద్వైతవాది కూడా నిలబడలేకపోయాడు ఇంతవరకు కూడా శ్రీహర్షమి మిశ్రాచారుల తర్వాత మళ్ళీ అద్వైతం నందు నిపుణుడు ఏ విధ్వంసుడు కూడా లేడు అటువంటి ప్రబల యుక్తుల చేత అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు శ్రీహర్షి మిశ్రాచార్యులు అందులో నుండే ఒక యుక్తిని తీసుకొని జీవబ్రహ్మల యొక్క బ్రహ్మాత్మల యొక్క అభేదాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాము దీనికి భేద బాధక యుక్తి అంటారు శ్రీ విచారసాగరంలో కూడా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఈ భేద బాధక యుక్తిని ప్రదర్శించారు మూడు వందల తొంభై ఒకటవ టిప్పణంలో అయితే అక్కడ పండిత్ పీతాంబర్జీ వారు కొద్దిగా సంక్షేపంగా చెప్పారు కానీ దానికి సాదృశ్యమైనటువంటి ఒక ప్రబల యుక్తిని ఆ పండిత్ పీతంబర్జీ వారే వేదాంత పంచదశి మొదటి ప్రకరణము యాభయ శ్లోకంలో చక్కగా వివరిస్తూ తత్వమస్యాది మహావాక్యాలకు లక్ష్యమైనటువంటి ఏ బ్రహ్మచైతన్యం ఉన్నదో ఆ లక్ష్యభూత అఖండ చైతన్యం నందు లక్ష్యత్వం అనే ఒక ధర్మం ఉంది కదా మరి లక్ష్యత్వ రూప ధర్మము ఒక వికల్పము అక్కడ ఉండగా ఆ లక్ష్య చైతన్యము నిర్వికల్పక చైతన్యం ఎలా అవుతుంది అని అక్కడ పూర్వపక్షి శంక చేసి ఉన్నాడు ఆ పూర్వపక్షి శంకను పురస్కరించుకొని చక్కటి ఈ ఖండన ఖండన ఖాద్యంలోని యుక్తిని తీసుకొని చాలా విస్తారంగా ప్రతిపాదించారు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు దాని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనము ఈ విచారసాగరంలోని మూడు వందల తొంభై ఒకటవ టిప్పాన్ని యథామతిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఈ టిప్పన్లో సంక్షేపంగా రాశారు పండిత్ పీతాంబర్జీ వారు కానీ పంచదశని ఆధారంగా చేసుకొని దాన్ని విస్తారంగా చింతన చేయడానికి ప్రయత్నం చేద్దాము అయితే ఆ పంచదశని ఆధారంగా చేసుకొని అదే మూడు వందల తొంభై మేము ఇంకా విస్తారంగా రాసి దాన్నే ఇప్పుడు చింతన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము వినండి భేద బాధక యుక్తి ఆత్మావిషే బ్రహ్మకా భేదవర్తా హే పూర్వపక్షి లేదా ద్వైతవాది ఈ విధంగా అంటున్నాడు ఆత్మయందు బ్రహ్మం యొక్క భేదము ఉంటుంది అంటే ఆత్మ బ్రహ్మము ఏకము కాదు బ్రహ్మము వేరే ఆత్మ వేరే అందుకని ఆత్మయందు బ్రహ్మం యొక్క భేదము ఉంటుంది అని ఈ విధంగా పూర్వపక్షి అంటాడు అవిశే కహనే వాళ్ళ ప్రతివాదికు పూచ చెయ్యే ఈ విధంగా భేదమును చెప్పేటువంటి పూర్వపక్షిని అడగాలి ఏమని అంటే సో భేద్ క్యా భేదరహిత ఆత్మా విషయ వర్త కిం భేద సహిత ఆత్మా విషయ ఏమయ్యా పూర్వపక్షి బ్రహ్మం యొక్క భేదము ఆత్మయందు ఉంది అని నువ్వు అంటున్నావు కదా ఆ బ్రహ్మభేదము నువ్వేదైతే చెప్తున్నావో అది భేదరహితమైనటువంటి ఆత్మయందు ఉంటుందా లేక భేద సహితమైనటువంటి ఆత్మయందు బ్రహ్మభేదము ఉంటుందా అని రెండు వికల్పాలు చేశాడు సిద్ధాంతి ప్రథమ పక్షకో కహేతో వ్యాఘాత దోష ఓవేగా మొదటి పక్షమును స్వీకరించినట్లయితే వ్యాఘాత దోషం వస్తుంది మొదటి పక్షం ఏది భేదరహిత ఆత్మయందు భేదమున్నది అనంటే వ్యాఘాత దోషం వస్తుంది ఎందుకు కహతే కిస్ భేదికే ఆశ్రయ ఆత్మకు భేదరహిత భీ కహత హే ఫర్ తీసి భేద వర్తా ఐసే భీ కహతా చూడు బ్రహ్మభేదము ఆత్మయందు ఉంది అని చెప్తూ ఆ బ్రహ్మభేదము భేదరహిత ఆత్మయందు ఉంది అని అంటావు మరియు ఆ భేదరహిత ఆత్మయందు భేదం కూడా ఉంటుంది అంటావు ఎలా సంభవము భేదరహితమైనటువంటి ఆత్మయందు భేదం ఉండుట రెండు విధాలుగా నీవే చెప్తున్నావు ఆత్మను భేదరహితం అంటున్నావు మరి భేదరహిత ఆత్మయందు భేదం ఉంటుంది అని అంటున్నావు అంటే నీవు చెప్పేటువంటి వచనమే నీ వచనం చేతనే నీ వాక్యమే బాధ అయిపోతుంది వ్యాఘాత దోషం అంటారు దీనికి విశేషేణ ఆఘాత వ్యాఘాత వదత ఏవ ఆఘాత వ్యాఘాత లేదా పూర్వోత్తర విరోధ వ్యాఘాత మొదలు భేదరహిత ఆత్మ ఉంటుంది అని ఒప్పుకుంటావు తర్వాత దాని ఎందుకు భేదం ఉంటుంది అని ఒప్పుకుంటావు పూర్వోత్తర విరోధం అవుతుంది అందుకని ఇది వ్యాఘాత దోష గ్రస్తం మేరాపిత బాల బ్రహ్మచారి హై ఇసు వాక్యకే న్యాయి మా తండ్రి బాలబ్రహ్మచారి ఉన్నాడు అని చెప్పేటువంటి వాక్యము ఎంత వ్యాఘాత యుక్తంగా ఉంటుందో అట్లా భేదరహిత ఆత్మ ఎందు భేదం అని చెప్పుట కూడా అంత వ్యాఘాత దోష యుక్తమైనటువంటి వాక్యము ఈ వ్యాఘాత దోషానికి ఒక శ్లోకాన్ని చూడండి మన ముఖే జిహ్వా నాస్తి లేక యవజ్జీవమహం మౌని మాత్యా ఆసీత్ పితామే బాలబ్రహ్మచారి అపుత్రస్ పితామహ మమ ముఖే జిహ్వా నాస్తి నా నోట్లో నాలుగలేదు అంటున్నాడు నాలుక లేనివానికైతే మాట్లాడడానికే శక్యం కాదు మూగవాడుగా ఉంటాడు కానీ తాను నా నోట్లో నాలుక లేదు అని చెప్తూ ఉన్నాడు నాలుక లేదు అనుట మరి చెప్పుట ఇది విరోధం కదా నాలుక చెప్పలేడు అట్లే యావజ్జీవ మహమ్మౌని నేను జీవితాంతము మౌనంగా ఉన్నాను మౌనంగా ఉంటున్నాను అంటున్నాడు మౌనంగా ఉన్నాడు మాట్లాడడు కదా మరి మౌనంగా ఉన్నాను అనడము మరి మాట్లాడడము ఇది పూర్వోత్తర విరోధం వ్యాఘాతం అట్లే మా తల్లి గుర్రలు గు్రాలైతే తల్లి కాదు తల్లి అయితే గుర్రలు కాదు కానీ మా తల్లి గుడ్రాలు అంటున్నాడు తన వచనానికే తనకే విరోధం వస్తుంది పితామే బాలబ్రహ్మచారి మా తండ్రి ఉదుర బ్రహ్మచారి కాదు మరేమనగా బాల బ్రహ్మచారి అంటే పెళ్ళి చేసుకోలేదు పెళ్ళే చేసుకోకపోతే తండ్రి అవుతాడు మా తండ్రి అంటున్నాడు మరి బ్రహ్మచారి అంటున్నాడు విరోధం కదా వ్యాఘాత దోషం అట్లే మా తాతకు కొడుకులే లేరు తాతకు కొడుకులు లేకపోతే ఇతని తండ్రి ఎక్కడి నుంచి వచ్చే ఆ తండ్రి బ్రహ్మచారి అయితే ఇతడు ఎలా పుట్టే ఇవన్నీ ఉన్నాయి విరోధం ఉన్నాయి తన వచనం చేతనే తన వచనం బాధ అవుతుంది దీనికి ఏమంటారు వ్యాఘాత దోషం అంటారు ఇసు వ్యాఘాత దోషసే బచనే కెలియే కాబట్టి భేదరహిత ఆత్మయందు భేదం ఉన్నది అని అంటే వ్యాఘాత దోషం వస్తుంది అప్పుడు ఆ వ్యాఘాత దోషం నుంచి రక్షింపబడడానికి తప్పించుకోవడానికి జో భేద సహిత ఆత్మావిషే బ్రహ్మకా భేద వర్త ఏ ద్వితీయ పక్ష కహేతో భేదరహిత ఆత్మయందే అయితే భేదం ఉండుట సంభవించదు యాఘాత దోషం అందుకని ఇక రెండవ పక్షాన్ని స్వీకరిస్తున్నాడు ఏమిటి భేద సహిత ఆత్మయందే బ్రహ్మం భేదము ఉంటుంది అని ఈ రెండవ పక్షాన్ని ఇక్కడ కూడా ఆత్మాశ్రయిస్తే ఆది లేకే అనవస్థ పర్యంత చారి దోష్ ఆత్మాశ్రయం మొదలుకొని అన్యోన్యాశ్రయం చక్రికా దోషం అనవస్థా దోషం మొదలుకొని ఈ నాలుగు దోషాలు వస్తాయి ఆత్మాశ్రయాది దిఖావేహే ఈ ఆత్మాశ్రయాది దోషాలు ఎలా ఉంటాయి చెప్తూ ఉన్నాడు ఒకటి ఆత్మాశ్రయ దోషం భేద సహిత ఆత్మావిషే బ్రహ్మకా భేదహే ఇసు వాక్య విషయ్ భేద సహిత ఆత్మయందు బ్రహ్మం యొక్క భేదం అని ఈ విధంగా వాక్యాన్ని ప్రయోగించినట్లయితే చెప్పినట్లయితే ఇసు వాక్య భేద సహిత శబ్దక క్యా అర్థ భేద సహిత ఆత్మయందు అన్నావు ఇక్కడ భేద సహితం అంటే ఈ శబ్దం అర్థం ఏమిటి సోశ్రవణకర్ అది విను భేదసహిత అనగా భేదేన సహ వర్తతే ఇది భేదసహిత భేదము చేత కూడుకొని ఉన్నటువంటిది భేదసహితము భేదము చేత తృతీయ విభక్తి భేదేనా తృతీయ భేదకరీ సహిత జో వర్త హోవే సో భేద సహితంగా ఏదైతే ఉంటుందో భేదము చేత కూడుకొని ఏది ఉంటుందో అది భేద సహితము లేదా భేద విశిష్టము భేద సహిత అనగా భేద విశిష్ట ఆత్మరూపు ధర్మి భేద సహితమైనటువంటిది అంటే భేద విశిష్టం అంటే భేదంతో కూడుకున్నటువంటిది ఆత్మరూప ధర్మి సో భేద విశిష్ట ఆత్మ ఆ భేద విశిష్టమైనటువంటి ఆత్మ జిస్ భేదకరీ సహిత వర్త హే ఏ భేదం చేత కూడుకొని ఉంటుందో సో భేద్ ఆ భేదం అంటే ఆ భేద విశిష్ట ఆత్మ ఏ భేదంతో కూడుకొని ఉంటుందో ఆ భేదము ఇసు ప్రసంగమే తృతీయాంత భేద పదకరికయ్యే తృతీయాంత భేద పదం చేత చెప్పబడింది అంటే భేదేన సహ వర్తతే చేత చెప్పబడింది ఏది ఈ భేద విశిష్ట ఆత్మరూప ధర్మిలో ఏ భేదం ఉందో అది తృతీయాంత పదం చేత చెప్పబడింది ఆ భేదం అవుజ్యోతి అయిన తీసు భేద విశిష్ట ఆత్మ విషయ భేది కియాహే ఆ భేద విశిష్టమైనటువంటి ఆత్మయందు నువ్వేదైతే బ్రహ్మం యొక్క భేదం చెప్పావు కదా ఆ బ్రహ్మం యొక్క భేదం నువ్వు చెప్పావో సో భేద ఇహా ప్రథభాంత భేద పదికరికి అయ్యే ఆ భేదం ప్రథభాంత భేదం తెలుసుకోవాలి బ్రహ్మం యొక్క భేదం అది ప్రథమాంతమని తెలుసుకోవాలి ఆత్మ అనేటువంటి భేద విశిష్ట ధర్మం ఏదైతే ఉందో దాని ఎందున్నటువంటి భేదము తృతీయాంత పదం చేత చెప్పబడుతుంది ఇది సర్వత్రా జ్ఞాపకం పెట్టుకోవాలి తృతీయాంతం ప్రథమాంతం అనే శబ్దాలు వస్తూ ఉంటాయి ఇక్కడ భేద విశిష్ట ఆత్మ భేద సహిత ఆత్మ అన్నాడు కదా భేద సహిత ఆత్మ అన్నప్పుడు ఆ ఆత్మయందు భేదం ఉంది భేదేనా సహా వర్తతే అనేటువంటి తృతీయ విభక్తి చేత చెప్పబడినటువంటి భేదము ఆత్మరూప ధర్మియందు ఉంది ఇక పూర్వపక్షి ఏదైతే బ్రహ్మభేదం ఆత్మయందు ఉంది అని బ్రహ్మభేదమును ఆరోపించి చెప్పాడు కదా ఆ బ్రహ్మభేదం ఏదైతే ఉందో అది ప్రథమాంతం పూర్వపక్షి ఆరోపించినటువంటి భేదము ప్రథమాంతము దీని ఎందైతే చెప్తున్నాడు ఆత్మరూప ధర్మియందు ఆ భేదం ఉందని ఆ ధర్మీలో ఉన్నటువంటి భేదము తృతీయాంతం ఈ జ్ఞాపకం పెట్టుకోండి సో భేద ఇహ ప్రథమందు భేదకరికి అయ్యే హే ప్రతివాది ఇహ ప్రథమాంత భేద పద్ కరీ ఆరు తృతీయాంత భేద పది కరీ ఏకి భేద్ తెరేకరీ కహియే హై వా ధోనూ భిన్న హై అయితే భేద సహిత ఆత్మయందు బ్రహ్మభేదం ఉన్నదన్నావు కదా ఇప్పుడు తృతీయాంతభేదము ఆత్మయందు ఉంది దాని ఎందు బ్రహ్మభేదము ప్రథమాంతముంది మరి ఈ భేదము తృతీయాంత భేదము రెండు ఒకటే అంటావా రెండు భిన్నములు వేరు వేరు అంటావా అని సిద్ధాంతి పూర్వపక్షిని శంకించాడు వికల్పం చేసి అడిగాడు జో ఏకి భేద ప్రథమాంత అవురు తృతీయాంత రూపకహే ఒకటే భేదము ప్రథమాంత రూపం ఉన్నది తృతీయాంత రూపం ఉన్నది అంటే ప్రథమాంతం తృతీయాంతం ఒకటే రెండు వేరు వేరు కాదు అని ఒకవేళ చెప్పినట్లయితే తబ ఆపు ఏకి భేద్ భేదకా ఆశ్రయ జో భేద విశిష్ట ఆత్మ అనగా ధర్మీ తీసుక విశేషణ హోనే కరి ఆపి ఆప్ కాశ్రయ తృతీయాంత భేదము ప్రథమాంత భేదము రెండు ఒకటే అని చెప్పినట్లయితే అప్పుడు ఒకే భేదము భేదానికి ఆశ్రయమైనటువంటి భేద విశిష్ట ఆత్మరూపయ్యే ధర్మ ఏదైతే దానికి ఈ భేదము విశేషణ రూపమైంది అంటే భేద సహిత అన్నాం కదా అన్నప్పుడు భేదము విశేషణము ఆత్మ విశేష్యము విశిష్టం ఉన్నప్పుడు విశేషణ సహితంగా విశేషం ఉంటుంది నీలో ఘట అంటున్నప్పుడు నీలరంగు విశేషణము ఘటము విశేషము ఈ నీల రంగు ఎక్కడుంది ఘటంలో ఉంది అందుకని ఇప్పుడు ఘటం ఎట్లా ఉన్నది నీల రంగు విశిష్టమై ఉంది నీల రంగుతో కూడుకొని ఉంది అన్నప్పుడు నీలో ఘట అంటే నీల విశిష్ట ఘట అన్నప్పుడు అక్కడ నీళ్ళ రంగు విశేషణము ఘటము విశేషము అట్లా భేద విశిష్ట అన్నప్పుడు భేదము విశేషణమైంది విశేషము ఆత్మ ధర్మి ఇప్పుడు ఆ భేద విశిష్ట ఆత్మరూప ధర్మికి దానియందు ఉన్నటువంటి భేదం విశేషణమైంది ఆ విశేషణమైనటువంటి ఆ భేదము తృతీయాంతము ఆ తృతీయాంతమే ప్రథమాంత రూపం అని చెప్తున్నావు అన్నప్పుడు ఇప్పుడు తనయందే తనను ఆశ్రయించుకొని ఉన్నట్లయింది తనను తానే ఆశ్రయించుకొని ఉన్నట్లయింది ఎందుకనంటే ఇప్పుడు బ్రహ్మభేదం ఏదైతే ప్రథమాంతం అది భేద సహిత ఆత్మయందు ఉన్నదన్నావు ఆ భేద సహిత ఆత్మయందు ఉన్నటువంటి భేదము మరి తాను చెప్పినటువంటి బ్రహ్మభేదం రెండు ఒకటే అన్నాడు అంటే ఇప్పుడు ఈ బ్రహ్మభేదం ఏదైతే ఆత్మయందు ఆత్మరూప ఆశ్రయం నందు చెప్తున్నాడో ఆ ఆత్మరూప ఆశ్రయం నందే భేదమున్నది తృతీయంత భేదము మరి ఆ తృతీయంత భేదమే ఈ ప్రథమాంత భేదానికి ఆశ్రయమైంది మరి ఆ తృతీయాంతభేదం ప్రథమాంత భేదం ఒకటి అన్నాడు ఒకటి అన్నప్పుడు తన తానే ఉన్నట్టు అని సిద్ధమైంది దీనికి ఏమంటారు ఆత్మాశ్రయ దోషం అంటారు కయ్యే ప్రథమాంత రూపుజో తెరా భేద హే బ్రహ్మభేదం ఏదైతే ప్రథమాంత రూపము చెప్పినావో తిస్క ఆశ్రయజో భేద సహిత ఆత్మకా విశేష రూపు తృతీయంత భేదే ప్రథమాంత భేదము నాకు ఈ భేద సహిత ఆత్మ యొక్క విశేషణ రూపే తృతీయంత భేదం అది ఆశ్రయమైంది ప్రథమంత భేదమునకు తృతీయంత భేదము ఆశ్రయమైంది ప్రథమంత భేదము ఆశ్రితమైంది అయితే ఈ రెండు వేరు కాదు కదా ఒకటే కదా అన్నప్పుడు తనయందు తానే ఆశ్రయించుకొని ఉన్నది అని చెప్పినట్లయింది ఒకే భేదము తనయందు తానే ఆశ్రయించుకొని ఉన్నది అని చెప్పినట్లయింది ఆత్మ యొక్క విశేషణ రూప తృతీయంత భేదము ప్రథమాంత భేదమునకు ఆశ్రయం ఆశ్రయమైంది సోభి తేరే ప్రథమాంతభేదకా ఆశ్రయ ఆ తృతీయాంతభేదే ప్రథమాంతభేదమునకు ఆశ్రయమైంది కహే తె విశిష్ట వర్తనే వాళ్ళ ధర్మకు విశేషణ విషయ వర్తనేకే నియమితే విశిష్ట వస్తువునందు ఉన్నటువంటి ధర్మము విశేషమునందు కూడా ఉంటుంది అనేటువంటి నియమానుసారంగా భేద విశిష్ట ఆత్మయందు భేదం ఉంటుంది అనంటే ఇప్పుడు భేద విశిష్ట ఆత్మ దానియందు బ్రహ్మభేదం ఏదైతే నువ్వు చెప్తున్నావు అది ఏ విధంగా ఆత్మయందు ఉంటుందో ఆత్మకు విశేషన్ని అద్భుతమైనటువంటి తృతీయాంత విశేషణము కూడా ఆశ్రయమవుతుంది ఎందుకు విశిష్టం నందు ఏ ధర్మం ఉంటుందో అది విశేషణం నందు కూడా ఉంటుంది ఎట్లా స్వామీజీ కొద్దిగా దృష్టాంతం ఇచ్చి చెప్పండి కదా అని అంటే చెప్తున్నాను విను యాక ఏ అర్థ దీనికి ఈ విధంగా అర్థము చెప్పాలి విశేషణ సహిత వస్తువు విషయ జో ధర్మ వర్త హ సో ధర్మం విశేషణ విషేభి నియమకరి వర్త విశేషణ సహిత వస్తువు అంటే విశిష్ట వస్తువు నందు ఏ ధర్మం ఉంటుందో అది ఆ ధర్మము విశేషణం నందు కూడా ఉంటుంది నియమము చేత ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఎట్లా దృష్టాంతం చేసే దండి ఆయా హై దండి వచ్చాడు దండవాన్ ఆయా హాయ్ దండం గల పురుషుడు దండీ పురుషుడు వచ్చాడు దండం అంటే కర్ర ఒకటే అయితే ఆ కర్ర పట్టుకున్నటువంటి పురుషుడు వచ్చాడు దండీ పురుషుడు వచ్చాడు అని ఏ విధంగా శబ్దప్రయోగం చేశామనుకోండి ఇసు వాక్య విష ఈ వాక్యం నందు దండ విశేషణ్ అంటే hai. హాయ్ దండం ఏమున్నది విశేషణం ఉన్నది దండీ purushaha. అంటున్నప్పుడు పురుషుడు విశేషము అంటే ఆధారహే ఆధారం ఉన్నాడు అతని చేతిలో ఉన్నటువంటి కర్ర కట్టే ఏదైతే ఉందో దండము అది ఆధేయము ఉన్నది దానికే విశేషణం అని చెప్పాలి ఎవరికి పురుషునికి పురుషునికి దండ విశేషణమైంది పురుషుడేమో విశేషమైనాడు దండ విశిష్ట పురుషుడు దండీ పురుష అంటున్నప్పుడు దండము విశేషణమైంది ఆధేయము మరి పురుషుడు విశేషము ఆధారమైనాడు దండ రూప విశేషణకరి విశిష్ట దండి పురుష విశే. దండ రూప విశేషణంతో కూడుకున్నటువంటి విశిష్టమైనటువంటి దండీ పురుషుడు ఎవరైతే ఉన్నారో అతని ఎందు ఆగమన క్రియారూపుజో ధర్మవర్తిత దండి ఆయా హయ్ అన్నాం కదా దండి పురుషుడు వచ్చాడు అంటే ఆగమన రూప క్రియా అనేటువంటి ధర్మము ఆ దండ విశిష్ట పురుషునియందు దండీ పురుషునియందు ఉంటుంది ఏది ఆగమన క్రియ రూప ధర్మం సో ధర్మం దండ రూప విశేషణ విషేభి వర్తుతాయి విశిష్ట పురుషునియందులు ఏదైతే ఆగమన రూప క్రియారూప ధర్మం ఉన్నదో అది విశేషణమైనటువంటి దండమునందు కూడా ఉంటుంది ఆగమన క్రియము ఆగమన క్రియ అనేది ఈ ధర్మము విశేషణమైనటువంటి దండయందు కూడా ఉంటుంది ఎందుకు జైసే దండీ పురుషుడు ఆయా హే తేసే దండు భీ ఆయా ఏ విధంగా దండీ పురుషుడు వచ్చాడో దండ విశిష్ట పురుషుడు ఏ విధంగా వచ్చాడో ఆ దండ విశిష్ట పురుషుని ఎందు ఏదైతే ఆగమన క్రియారూప ధర్మం ఉన్నదో అది దండమునందు కూడా ఉన్నది ఎందుకు దండీ పురుషుడు వచ్చినట్టుగానే తనతో పాటు దండం కూడా వచ్చింది కదా దండాన్ని విడిచి తాను కేవలం పురుషుడు రాలే దండను తీసుకొనే దండ విశిష్టుడే వచ్చాడు కాబట్టి ఆ దండ విశిష్ట పురుషునిలో ఏ క్రియ ఉన్నదో ఆగమన రూపక్రియ అది దండం నందు కూడా ఉన్నది ఎందుకు దండం కూడా వచ్చింది కదా తనతో పాటు అందుకని దండ రూప విశేషణం నందు కూడా ఆగమన రూప క్రియా ధర్మము ఉన్నది అంటే విశిష్టం నందు ఏ ధర్మం ఉంటుందో అది విశేషణం కూడా ఉంటుంది అనే నియమాన్ని చూపెట్టాడు ఇక్కడ తెలిసిందా ఇక్కడ విశిష్టం ఎవరు దండీ పురుషుడు ఆ దండీ పురుషుల్లో ధర్మమేది ఆగమన క్రియారూప ధర్మం ఉన్నది అది దండం నందు కూడా ఉంది విశేషణం నందు ఎందుకు ఏ విధంగా దండీ పురుషుడు విశిష్ట పురుషుడు వచ్చాడో అట్లా దండము విశేషణం కూడా వచ్చింది కదా ఆ విశేషణం కూడా క్రియ జరిగింది అది కూడా వచ్చింది దండీ పురుషుడు వచ్చినట్లే దండం కూడా వచ్చింది కాబట్టి విశిష్టం ఉన్నటువంటి ధర్మము విశేషణం కూడా ఉంటుంది ఇది నియమం ఉంది ఈ నియమానుసారంగా ఒక సిద్ధాంతం దనే అదృష్టాంతాన్ని సిద్ధాంతాన్ని ఘటించి చెప్తున్నాడు చూడండి ఇహ దండీకి న్యాయ భేద సహిత ఆత్మ విశేష్యే దండ విశిష్ట పురుషుడు దండీ పురుష అన్నప్పుడు ఇక్కడ దండి ఎవరు విశేష్యము పురుషుడు దండమెవరు విశేషణము కర్ర సరే ఇప్పుడు దండి స్థానం లోపల ఎవరున్నారు భేద సహిత ఆత్మ విశేష్యే భేద సహిత ఆత్మ ఏదైతే ఉందో అది దండీ స్థానంలో ఉంది అంటే విశేష్యం అనబడుతుంది అవరు దండికి న్యాయ తృతీయాంత భేద విశేషణహే మరియు ఆ పురుషుని చేతుల్లో ఏ దండము కర్ర ఉన్నదో అట్లా ఆ దండం అనేది విశేషణ స్థానంలో ఇక్కడ ఈ భేద సహిత ఆత్మయందు ఉన్నటువంటి భేదరూప విశేషణం ఉన్నది దండ విశిష్ట పురుషునియందు దండం ఏ విధంగా విశేషణముందో అట్లా భేద సహిత లేదా భేద విశిష్ట ఆత్మయందు భేదం అనేది విశేషణం ఉన్నది ఏ విశేషణమో తృతీయాంత విశేషణం తృతీయాంత భేదం అవురు దండు విశిష్ట దండికి న్యాయ ఇప్పుడు విశిష్టం దండ విశిష్ట దండము దండ విశిష్ట దండి అంటే దండ విశిష్ట దండి అంటే పురుషుడు ఆ పురుషుని వలె తృతీయాంత భేద విశిష్ట అనగా భేద సహిత ఆత్మహే దండ విశిష్ట పురుషుని స్థానంలో ఇక్కడ తృతీయాంత భేద విశిష్ట ఆత్మ ధర్మి అని చెప్పుకోవాలి విశిష్ట విషయ్ అంటే భేద సహిత వస్తు విషయ్ భేద సహిత ఆత్మయందు విశిష్టం నందు వర్తినే వాళ్ళే గమన క్రియారూప ధర్మకి న్యాయ ఏ విధంగా దండీ పురుషులలో గమన క్రియారూప ధర్మం ఉండెనో అట్లా ఈ భేద సహిత ఆత్మయందు ప్రథమాంతరూపేరా అనగా ప్రతివాదిక భేదే ఆగమన రూప క్రియ అనేటువంటి ధర్మము దండ విశిష్ట పురుషునియందు ఏ విధంగా ఉందో అట్లా భేద విశిష్ట లేదా భేద సహిత ఆత్మయందు ఈ పూర్వపక్ష చేత బ్రహ్మభేదం ఏదైతే చెప్పబడిందో ప్రథమాంత భేదము అది ఈ తృతీయాంతభేదము గల ఆత్మయందు ఉంది అంటే భేద సహిత ఆత్మయందు లేదా భేద విశిష్ట ఆత్మయందు పూర్వపక్షి చెప్పినటువంటి ప్రథమాంత భేదం బ్రహ్మభేదం ఏదైతే ఉందో అది ఉంది అంటే విశిష్టం నందు భేదం చెప్పడం ఇప్పుడు అది విశేషంలో కూడా చెప్పుకోవాలి అని ముందు చెప్తున్నాడు ఇప్పుడు విశిష్టమేది భేద సహిత ఆత్మ తృతీయాంత భేదము కలిగినటువంటి ఆత్మ భేద విశిష్ట ఆత్మ దానియందు ఏం ధర్మం ఉన్నది అని పూర్వపక్షి చేత ఆరోపింపబడినటువంటి బ్రహ్మభేదం అనేటువంటి ధర్మము ఆ వేద విశిష్ట ఆత్మయందు ఉంది అంటే ఇప్పుడు విశిష్టం నందు భేద రూప ధర్మం అంటే ప్రథమాంత భేదం అనేటువంటి ధర్మాన్ని చెప్పాడు విశిష్టం నందు జైసే గమనక్రియాక ఆశ్రయ దండీ పురుష హే గమనక్రియకు ఆశ్రయము ఏ విధంగా విశిష్ట పురుషుడు దండీ పురుషుడు ఉన్నాడు తైసే దండి భీహే గమనక్రియకు ఆశ్రయము విశేషణమైనటువంటి దండ కూడా ఉంది ఎందుకు పురుషుడు వచ్చినట్టే దండ కూడా వచ్చింది కాబట్టి దండీ పురుషునిలో ఏ విధంగా ఆగమన క్రియ అనేటువంటి ధర్మం ఉన్నదో అది దండమునందు కూడా ఉంది ఇసి రీతి తీసే జేసే తేరే ప్రథమాంత రూప భేదక ఆశ్రయ భేద ఆత్మ హే ఏ విధంగా పూర్వపక్షి చేత ఆరోపింపబడినటువంటి ప్రథమాంత రూప భేదం ఉన్నదో ఆ భేదమునకు ఆశ్రయం ఎవరు భేద సహిత ఆత్మ అంటే విశిష్టాత్మ తృతీయాంత భేదము అనేటువంటి విశేషణ సహిత ఆత్మరూప విశిష్యము ధరిమి అది ప్రథమాంత భేదమునకు ఆశ్రయం ఉంది తెలిసే భేద సహిత ఆత్మక విశేషణ రూపు తృతీయాంత భేద భీ ఏ విధంగా భేద సహిత ఆత్మ అంటే విశిష్ట ఈ ప్రథమంత భేదమునకు ఆశ్రయం ఉన్నదో అట్లే భేద సహిత ఆత్మయందు విశేషణ రూపంలో ఉన్నటువంటి తృతీయంత భేదము కూడా తేరే ప్రథమంత భేదక ఆశ్రయే నువ్వు ఆరోపించినటువంటి ప్రథమంత భేదమునకు ఆశ్రయం ఉన్నది ఏది తృతీయంత విశేషణ రూప భేదము కూడా నువ్వు ఆరోపించినటువంటి బ్రహ్మభేదం ఏదైతే ప్రథమాంత భేదం ఉన్నదో దానికి ఆశ్రయం ఏ విధంగా భేద విశిష్ట ఆత్మ ప్రథమాంత భేదమునకు ఆశ్రయం అట్లే ఆ భేద విశిష్ట ఆత్మ ఎందు తృతీయాంత విశేషణ రూప భే ఆ భేదం ఉన్నదో ఆ విశేషణము కూడా నీ ప్రథమాంత భేదానికి ఆశ్రయము ఉంది అయితే ఇక్కడ ఈ తృతీయాంత భేదము ప్రథమాంత భేదము ఒకటి అని చెప్పినాడు పూర్వపక్షి అన్నప్పుడు ఇప్పుడు ఈ తృతీయాంత భేదము ప్రథమాంత భేదం ఒకటే అన్నప్పుడు తృతీయాంత భేదం ప్రథమాంత భేదానికి ఆశ్రయమైంది అన్నప్పుడు ఇప్పుడు తాను ఉంది ఆపు ఏకిహి భేద్ భేదికే ఆశ్రయ ఆత్మక విశేషణ హోనేకరి ప్రథమాంత రూపం ఆపు ఆశ్రయే చూడు తాను ఒకే ఒక భేదం ప్రథమాంతం తృతీయాంతం ఒకటే ఆ ఒకే భేదము భేదికే ఆశ్రయ ఆత్మక విశేషణ హోనేకరి ఆ ఒకటే భేదము భేదమునకు ఆశ్రయమైనటువంటి ఆత్మకు విశేషణమైనందువలన తృతీయాంత రూపము చేత అది ప్రథమాంత రూప తనకే ఆశ్రయమైంది ఎందుకు ప్రథమాంత రూపం కూడా తృతీయాంతమే తృతీయాంతం ప్రధమాంతమే ప్రథమాంతం ఎందుకు రెండు ఒకటే అన్నప్పుడు ఈ భేదమునకు ఆశ్రయమైనటువంటి ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మయందు ఏ విశేషణ రూప తృతీయాంత భేదం ఉన్నదో అది ప్రథమాంత భేదమునకు కూడా ఆశ్రయం అంటే తన సిద్ధి కోసము తన యొక్క అపేక్ష వచ్చింది ఇది నా అర్థ్ ఇస్ కథన్కరీ సూచనకియా ఇంత అర్థము ఈ చప్పుట చేత సూచనం చేయడం జరి అంటే స్పష్టార్థ ఏ హైకి ఏకి హీ భేదు తృతీయాంతరూపిసే ఆశ్రయి ఆరు ప్రథమాంత రూపిసే ఆశ్రతుహ స్పష్టమైందా తృతీయాంత భేదం ప్రథమాంత భేదం ఒకటే ఆ ఒకే భేదము తృతీయాంత రూపం చేత ఆశ్రయమైంది ప్రథమాంత రూపం చేత ఆశ్రితమైంది అంటే తన ఎందే తాను ఆశ్రయించుకొని ఉన్నది ఎహీ ఆప్కి సిద్ధి విషయ ఆప్కి అపేక్షాకరణీయ రూపం ఆత్మాశ్రయ దోష తన సిద్ధి కోసము తన యొక్క అపేక్ష చేయుట అనేటువంటిదే ఇక్కడ ఆత్మాశ్రయ దోషం అనబడుతుంది తృతీయాంత రూపం చేత ఆశ్రయమైంది ప్రథమాంత రూపం చేత ఆశ్రితమైంది అంటే తన ఎందే తాను ఆశ్రయించుకొని ఉన్నది తనను తానే ఆశ్రయించుకొని ఉన్నది తన సిద్ధి కోసం తన యొక్క అపేక్ష చేయుట అనేది ఆత్మాశ్రయ దోషం సిద్ధమైంది అందుకని ఇప్పుడు ప్రథమాంత భేదం తృతీయాంత భేదం ఒకటే అని అంటే ఆత్మాశ్రయ దోషం వస్తుంది ఇక రెండవది అన్యోన్యాశ్రయ దోషం ఉపరోక్త ఆత్మాశ్రయ దోషస్సే బచనే కెలియే ఈ ఆత్మాశ్రయ దోషం వస్తుంది కదా అని చెప్పి జో ప్రథమాంత భేదవరు తృతీయాంత భేద పరస్పర భిన్న హై ఐసే కహె ప్రథమాంత భేదము తృతీయాంత భేదము రెండు ఒకటి కాదయ్యా రెండు వేరు వేరే రెండు అని ఒకవేళ పూర్వపక్షి అన్నాడు అనుకోండి తప్పు తృతీయాంత భేదీ భేద రూపునైతే సరే ఇప్పుడు భిన్నంగా చెప్పాడు కదా ప్రథమాంతం భేదం వేరే తృతీయాంత భేదం వేరే సరే ఇప్పుడు ఈ తృతీయాంత భేదం కూడా అంటే ఈ భేద సహిత ఆత్మ రూప ధర్మిలో ఏ తృతీయాంత విశేషణ రూప భేదం ఉన్నదో అది కూడా భేదరూపం ఉన్నందులన తిస్కే ఆశ్రయి ఆత్మాకు ఆ తృతీయాంత విశేషణ రూప ఏ భేదం ఉన్నదో ఆ భేదమున ఒక ఆశ్రయం ఏవో ఆత్మ ఆ ఆత్మకు ఈ తృతీయాంత భేదం ఒక భేదరూపం ఉండడం ద్వారా ఆ ఆత్మకు కూడా భేద సహితము చెప్పాలి భేద సహితమే చెప్పాలి నియమం చెప్తాడు ఇప్పుడు చూడండి భేద సైతం ఎత్తే తీసుకు తృతీయాంత భేదకి ఆశ్రయ ఆత్మక విశేషణ రూపకొయ్యేక భేదం మాన్న చాయే ఆ తృతీయాంత భేదం కూడా ఒక భేదమే కాబట్టి ఆ భేదము ఆత్మయంద ఉండాలంటే భేదరహిత ఆత్మయందైతే ఉండడానికి వీల్లేదు ఇప్పుడు గత్యంతరం లేక ఎక్కడ చెప్పాలి భేద సహిత ఆత్మయందే భేదం చెప్పాలి అన్నప్పుడు ఈ తృతీయాంత భేదమునకు ఆశ్రయమైనటువంటి ఆత్మ కూడా భేద సహితమే ఉంటుంది అన్నప్పుడు ఈ తృతీయాంత విశేషణ రూప భేదము భిన్నంగా ఆత్మను మరొక విశేషణ రూపభేదాన్ని ఉన్నట్టుగా చెప్పాలి ఆత్మీయంలో ఇంకొక విశేషణ రూప భేదము ఉంది అని చెప్పాలి ఎందుకనంటే ఇస వాక్యస ఏ సూచనకి ఆహా నేను ఈ విధంగా చెప్పడం లోపల తాత్పర్యం ఏంటంటే జో జో భేద హో సో భేద్ భేద విశిష్ట కహ్య భేద సహిత ఆశ్రయ విషయ వర్త ఇది నియమం గురుపక్షి చెప్పినటువంటి నియమమే ఇది ఎందుకనంటే భేదరహిత ఆత్మయందైతే భేదముండదు చెప్తే వ్యాఘాత దోషం వస్తుంది అందుకని మరి భేదం ఎక్కడ చెప్పాలి అని అంటే భేద సహిత ఆత్మయందే చెప్పాలి అలాంటప్పుడు జోజోభేదే సో సోభేద ఏ భేదం ఉన్నదో ఆయా భేదము భేద విశిష్ట అనగా భేదసహిత ఆశ్రయ విష వర్తుతాహే భేదరహిత విష నిహి భేద సహిత ఆశ్రయం నందే భేదం ఉంటుంది కానీ భేదరహిత ఆశ్రయం నందు భేదము ఉండదు భేదరహితం నందు భేదం చెప్తే వ్యాఘాతం అందుకని భేద సహిత ఆశ్రయం నందే భేదం ఉంటుంది అని చెప్పాలి జైసే ప్రథమాంత రూపు తెరా భేద్ భేద సహిత ఆశ్రయ విషయ వర్త కదా ప్రథమాంత రూప బ్రహ్మభేదం ఆత్మందు చెప్పాడు కదా పూర్వపక్షి ఆ ప్రథమాంత భేదమును చెప్పాలి అని అంటే భేదరహితం నందైతే చెప్పలేకపోయాడు వేగత దూషం వస్తుంది మరి భేద సహితం నందే చెప్పాలి మరి ఏ విధంగా ప్రథమాంత భేదమును చెప్పడానికి ఆత్మను భేద సహితంగా చెప్పాడు భేద సహిత ఆశ్రయం నందే భేదం ఉంటుంది అని చెప్పాడు తెలిసే సర్వభేద భేద సహిత ఆశ్రయ విషయ వర్తనే వాళ్ళే భయం అందుకని సకల భేదాలు కూడా భేదశైత ఆశ్రయం నందే ఉంటాయి అని చెప్పినట్లయింది యాతే జైసే ప్రథమాంత రూప చేరే భేదికి స్థితి అర్థం తృతీయాంత భేద పదకరి ఆశ్రయజో ఆత్మారూప ధర్మి తాకు భేదశైత కియా హై ప్రథమాంత రూప భేదమును సిద్ధి చేయుట కోసము దాని స్థితి కోసము తృతీయాంత భేదము చేత ఆశ్రయమైనటువంటి ఏ ఆత్మరూప ధర్మి ఉన్నదో दानेसाओ भेद सहित तैसे तृतीयांत भेद की स्थिति को विशेष रूप भेदक आश्रे अनग भेद सहित कोग्यही विधा प्रथमांत भेद सिद्धिजेद स्थिति कोसम तृतीयाता भेद सहित आत्म एपड़ा अंत ఆ ఆశ్రయ రూప ఆత్మను భేద సహితంగా ఎప్పుడైతే చెప్పామో అట్లా తృతీయాంత భేదం కూడా ఒక భేదమే కదా మరి అది ఉండాలంటే ఎక్కడ ఉండాలి వేదరహితం నందు ఉండాలన్నా భేద సహితం నందు ఉండాలన్నా వేదరహితం నంది అయితే ఉండడానికి ఆస్కారం లేదు జాగ్రత్త దోషం వస్తుంది మరి వేద సహితం చెప్పాలి అన్నప్పుడు తృతీయాంత భేద సిద్ధి కోసము దానికి ఆశ్రయమైనటువంటి ఆత్మ మళ్ళీ భేద సహితం చెప్పాలి అంటే ఈ తృతీయాంతము కంటే కూడా ఇంకోటి వేరే విశేషణ రూప భేదాన్ని చెప్పవలసి వస్తుంది తక్కువ భేదశైతికీయే తృతీయాంత భేదికీయ స్థితి అర్థం కోయక బి విశేషణ రూప భేదకరి ఆశ్రయి అంటే భేదశైతికరణకు యోగి హై ఆ రిజో తృతీయాంత భేదికే ఆశ్రయికా విశేషణ రూప భేదే అయితే ఈ తృతీయాంత భేదమునకు ఆశ్చర్యమైనటువంటి ఆత్మయందు భేదాన్ని అదనంగా మనం చెప్తున్నాము విశేష రూప భేదము సో భేదు విశేషణీభూత భేదుకయ్యహే దానికి ఏమంటారు విశేషణీభూత భేదం అనాలి ఇది మూడవ భేదం మొదటి భేదము పూర్వపక్షి చేసినటువంటి బ్రహ్మభేదం ప్రథమాంతం రెండవ భేదము ఆ పూర్వపక్షి యొక్క భేదములకు ఆశ్రయమైనటువంటి ఆత్మయందు చెప్పినటువంటి తృతీయాంత భేదం ఇది రెండవది మరి ఆ తృతీయాంత భేదం సిద్ధి కోసము దాని స్థితి కోసము ఇప్పుడు దానికి ఆశ్రయమైనటువంటి ఆత్మను కూడా భేద సైతం చెప్పాలి అంటే ఇప్పుడు అధికంగా ఇంకొక విశేషణీయభూత భేదాన్ని మూడవదిగా చెప్పాను సో విశేషణీయభూత భేద క్యా ప్రథమాంత రూపిహి హ్యా అటువచ్చిన ప్రథమాంత భేద ఒక తృతీయాంత భేదైతే భిన్న తీసురా అయితే ఈ విశేషణీయభూత భేదము తృతీయాంత భేదం యొక్క స్థితి కోసము ఆత్మను భేద సహితంగా చెప్పి ఒక విశేషణ రూప భేదాన్ని చెప్పాము కదా ఆ విశేషణీభూత భేదం ఏదైతే ఉందో తృతీయ భేదము అది ప్రథమాంత భేద రూపమున్నదా లేక ప్రథమాంత భేదము కంటే తృతీయాంత భేదము కంటే ఇది వేరే మూడవ భేదమా అని ఈ విధంగా మళ్ళీ వికల్పం చేశాడు అదా ఈ మూడవది ఏదైతే విశేష నిర్భూత ఇది ప్రథమాంత భేద రూపం అంటావా లేక ప్రథమాంతం కంటే ఇది మూడవది వేరే అని చెప్తావా అని ఈ విధంగా వికల్పం చేశాడు పూర్వపక్షిపై సిద్ధాంతి ఒకవేళ ఈ విశేషణీయభూత తృతీయ భేదం ఏదైతే ఉందో అది ప్రథమాంత రూపమే అని చెప్పినట్లయితే ప్రథమ పక్షి విషయ అన్యోన్యాశ్రయ దోషే ప్రథమాంత రూపం అని చెప్పినట్లయితే అన్యోన్యాశ్రయ దోషం వస్తుంది జోకహేకిస్ ప్రకార హే అట్టెట్లయితుందా అన్యోన్యాశ్రయ దోషం ఎట్లొస్తుంది అని అంటే తో ఇసు ప్రకార హె సో శ్రవణ్కర్ ఆ అన్యోన్యాశ్రయ దోషం ఎలా వస్తుందంటే చెప్తున్నాను నువ్వు సావధాన చిత్తుడవై విను మొదలు అన్యోన్యాశ్రయ దూషం అంటే చూడు పరస్పరికి సిద్ధి విసి పరస్పరకి అపేక్ష ఏ అన్యోన్యాశ్రయ లక్షణమే పరస్పర సిద్ధి కోసం అంటే ఒకదాని సిద్ధి కోసం మరొకదాని యొక్క అపేక్ష దాని సిద్ధి కోసం దీని యొక్క అపేక్ష దీని సిద్ధి కోసం దాని యొక్క అపేక్ష పరస్పర అపేక్ష ఒకదానికి మరొకదానికి పరస్పర ఒకదానికి ఒకదానికి అపేక్ష ఉంటే దానికి అన్యోన్యాశ్రయ దూషం అంటారు ఇది అన్యాన్యాసర దోషం యొక్క లక్షణం సో లక్షణం ఇస్ పక్షి విషయ హై ఆ లక్షణము ఈ పక్షంలో ఉంది ఏ పక్షంలో అంటే ఈ తృతీయమైనటువంటి విశేషణీభూత భేదము ప్రథమాంత భేద రూపమే అని అంటే ఈ అన్యోన్యాసర దోష లక్షణం అందులో ఉంది కాదైతే అట్టట్లు వస్తే అంటే ఇహ ప్రథమాంత రూపు భేదికి స్థితి అర్థ చూడు మొదటి ఆత్మయందు బ్రహ్మభేదం ఏదైతే ప్రథమాంత భేదంను చెప్పినావో ఆ ప్రథమాంత భేద స్థితి కోసము తృతీయాంతికి అపేక్ష కదా ఆ ప్రథమాంత భేదం నాకు ఆత్మను భేద సహితమే చెప్పాల్సింది ఉంది భేదరహితం అయితే చెప్పకూడదు భేద సహితం అన్నప్పుడు ఆత్మయందు ఒక భేదాన్ని ఒప్పుకున్నాము తృతీయాంత భేదం అందుకని ప్రథమాంత భేదం యొక్క స్థితి కోసము తృతీయాంత భేదం యొక్క అపేక్ష ఉంది అది తృతీయాంతకీ స్థితి అర్థ విశేషణీయభూత భేదకి అపేక్ష ఇప్పుడు ఆ తృతీయాంత భేదం కూడా ఒక భేదమే కదా అది భేద రూపం మరి అది ఉండాలంటే ఆత్మ భేద సహితమే ఉండాలి అందుకని మనం ఏం చేసినాం ఇప్పుడు తృతీయ అది తృతీయ భేదం అంటే విశేషణీభూత భేదం ఒకటి అధికంగా మనం కల్పన చేస్తున్నాం తృతీయాంత భేద సిద్ధి కోసము విశేషణీభూత భేదం యొక్క అపేక్ష వచ్చింది సో విశేషణీభూత భేద ప్రథమాంత రూపి తైనే అంగీకారకీయ ఈ విశేషణీభూత మూడవ భేదము ప్రథమాంత రూపమే మొదటిదాని చేత అభిన్నమే ఉన్నది వేరు కాదు మొదటిది మూడవది ఒకటే మొదటి ప్రథమాంత భేదము మరి మూడవది విశేషణీభూత భేదము ఇవి రెండు ఒకటే అని ఈ విధంగా పూర్వపక్షి స్వీకరించాడు అయితే తృతీయాంతకు ప్రథమాంతకి అపేక్ష ఉంది ఇప్పుడు తృతీయాంత భేదమునకు దాని సిద్ధి కోసము మనం ఏదైతే విశేషణీభూత తృతీయ భేదం మనం ఒప్పుకున్నామో అది ప్రథమాంత రూపం కాబట్టి ఇప్పుడు తృతీయ భేద సిద్ధి కోసము ప్రథమాంతమే అపేక్ష వచ్చింది మొదటిదానికి ప్రథమాంత భేదమునకు తృతీయ భేదం యొక్క అపేక్ష ఉంది తృతీయ భేదమునకు విశేషణీయభూత భేదం యొక్క అపేక్ష ఉంది ఈ విశేషణీయభూత తృతీయ భేదం ప్రథమాంత రూపం అన్నప్పుడు తృతీయాంత భేదం ఏదైతే ఉందో దానికి ప్రథమాంతం యొక్క అపేక్షనే వచ్చింది అంటే ప్రథమాంతంకు తృతీయాంతం తృతీయాంతం ప్రథమాంతం అని అన్యోన్యాశ్రయ దోషం వచ్చింది ఇక్కడ లేకపోతే తృతీయాంతకు ప్రథమాంతకి హీ అపేక్ష ఇసిరీతిస్తే అన్యోన్యాశ్రయ ఈ విధంగా అన్యోన్యాశ్రయ దోషం ఇప్పుడు ఈ దోషం వస్తుంది కదా అని చెప్పి జబ్బు విశేషణీభూత భేద్ చిన్న ప్రథమాంత అవ తృతీయాంతతే భిన్న తీసరా అంగీకారకరే హే ఇప్పుడు అన్యోన్యాశ్రయ దోషం వస్తుందని చెప్పి ఇప్పుడు విశేషణీభూతమైనటువంటి తృతీయ భేదము ప్రథమాంత రూపము కాదయ్యా అది ప్రథమాంతం కంటే తృతీయాంతం కంటే ఇది మూడవది ఇది వేరే భిన్నమే ఉంది అని ఒకవేళ పూర్వపక్ష చెప్పినట్లయితే తబు ఇసు విశేషణీభూత తీస్తరే భేదుకు బి పూర్వీకీన్యాయ భేద రూపుహన్యతే సరే ఇది వేరే అని చెప్పినాం తృతీయాంత భేదం కంటే ప్రథమాంత ఈ విశేషణీభూత భేదము ఇది భిన్నమే అని చెప్పినప్పుడు ఆ విశేషణీభూత భేదము కూడా ఒక భేదమే కదా మరి ఆ భేదము సిద్ధి కోసము ఇప్పుడు మనము ఆత్మను భేద సైతమే మళ్ళీ చెప్పాలి విశేషణీభూత తీసిరే భేద కుభి పూర్వకీ న్యాయ భేద రూపు హోన్నెత్తే అవరు తీసు విశేషణీభూత భేదికే ఆశ్రయ ఆత్మకు విశిష్ట రూపు అనగా భేద సహితం అనేతే ఆశ్రయిక అన్య విశేషణ రూపు ధర్మీ విశేషణ విశేషణీభూత భేద్ అంగీకార కియాచాయే ఇప్పుడు ఈ తృతీయ భేదం ఏదైతే విశేషణీభూత భేదం ఉన్నదో దాని స్థితి కోసము ఇప్పుడు ఆశ్రయమైనటువంటి ఆత్మను మరి భేద సహితంగానే ఒప్పుకోవాలి అలాంటప్పుడు అక్కడ అన్య విశేషణ రూప ధర్మి విశేషణీభూత భేద అంగీకారకియాచాయే ఇంకొకటి ధర్మీ విశేషణ భూ విశేషణీభూత భేదం అనేది అంటే ఇది నాలుగవ భేదాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది అన్య విశేషణ రూప ధరమి విశేషణీభూత భేదము ఆత్మయందు ఎందుకు ఈ విశేషణీభూత తృతీయ భేదమునకు స్థితి దాని స్థితి కోసము ఆశ్రయమైనటువంటి ఆత్మను మరొక విశేషణ రూప అన్య విశేషణ రూప ధర్మి విశేషణీభూత భేదాన్ని స్వీకరించేదాని ఎందు చెప్పాలి సో అన్య విశేషణ రూపభేద్ ఈ ధర్మి విశేషణీభూత భేదం అనేది ఏదైతే అన్య విశేషణ రూప భేదం చెప్పినామో అది క్యా ప్రథమాంత భేద రూపే అథవా తిన్ ప్రథమాంత తృతీయాంత వారి విశేషణీభూత తీసిరే భేదైతే భిన్న చతుర్థ ఇప్పుడు ఈ ధర్మి విశేషణీభూత భేదం నాలుగవది ఏదైతే మనం ఆత్మయందు చెప్పినామో అది ఆ నాలుగవ ధర్మీ విశేషణీభూత భేదము ఇది ప్రథమాంత రూపమా ప్రథమాంత భేదము ఈ నాలుగవదైనటువంటి ధర్మీ విశేషణీభూత భేదం ఒకటే అంటావా లేక ప్రథమాంత భేదము కంటే తృతీయాంత భేదము కంటే విశేషణీభూత మూడవ భేదం కంటే కూడా ఇది వేరే నాలుగవది అని అంటావా అని వికల్పం చేశాడు సిద్ధాంతి ఒకవేళ పూర్వపక్షి ప్రథమపక్షాన్ని స్వీకరించండి అనుకోండి అంటే ఈ ధర్మి విశేషణీభూత నాలుగవ భేదం ఉందో అది ప్రథమాంత అని చెప్పినట్లయితే చక్రికా దోష ఓవెహే చక్రికా దోషం వస్తుంది కిస్ ప్రకారం ఓవెహె ఏ పూజతాయతో ఇస్ ప్రకారం ఓవెహె స్వశ్రవణ్ కర్ ఆ చక్రికా దోషం ఎలా వస్తుంది అని ఒకవేళ అడిగినట్లయితే ఇవ్వ చెప్తున్నాను విను చక్రిక న్యాయ భ్రమణుకు చక్రక్ ఆర్ చక్రికా కహెహే చక్రికా దోషం యొక్క అంటే చక్రం వల్ల భ్రమణం చేయుట ఏదైతే ఉందో దానికి చక్రికా దోషం అంటారు తెసే దిఖావే అది ఎట్లా చూపెడుతున్నాం విను ఇహ ప్రథమాంతికీ స్థితి అర్థ తృతీయాంతికి అపేక్ష మొదటి ఆత్మయందు పూర్వపేక్ష చేసినటువంటి ఏ బ్రహ్మభేదం ఉన్నదో ప్రథమాంత భేదము ఆ ప్రథమాంత భేదము సిద్ధి కోసము తృతీయాంత భేదం యొక్క అపేక్ష ధరిమి అయినటువంటి ఆశ్రయమైనటువంటి ఆత్మయందు భేదసహితం చేయవలసి వచ్చింది అందుకని ఆ తృతీయాంత భేదము అపేక్ష వచ్చింది ప్రథమాంత భేదము నాకు మరి తృతీయాంతకీ స్థితి అర్థం విశేషణీభూత తీసరే భేదికి అపేక్ష మరి ఆ తృతీయాంత భేదం ఏదైతే రెండవ భేదం చెప్పినామో ఆత్మయందు దాని స్థితి కోసము విశేషణీభూత భేదాన్ని చెప్పవలసి వచ్చింది మూడవ భేదం యొక్క అపేక్ష వచ్చింది ఆరు స్థితి అర్థ అన్య విశేషణ రూప ధర్మీ విశేషణీభూత భేదికి అపేక్ష ఆ మూడవది అయినటువంటి విశేషణీభూత భేద సిద్ధి కోసము అన్య విశేషణ రూప ధర్మీ విశేషణీభూత భేదికి నాలుగవది అపేక్ష వచ్చింది సో అన్య విశేషణ రూప భేద ప్రథమాంత రూపి అంగీకారకీయ ఆ అన్య విశేషణ రూప ధర్మి విశేష ధర్మీ విశేషణీభూత నాలుగవ భేదం ఏదైతే ఉందో దాన్ని ప్రథమాంత రూపమే అని పూర్వపేక్ష స్వీకరించాడు అప్పుడేమైంది అంటే ఫేర్ ప్రథమాంతికీ స్థితి అర్థ తృతీయ అపేక్ష అవరు తృతీయకి స్థితి అర్థ విశేషణీభూత తిసరికి అపేక్ష అవరు తిస్కీ స్థితి అర్థ అలా ఇప్పుడు నాలుగవది అయినటువంటి ధర్మి విశేషణీభూత భేదం అయితే ఉందో అది ప్రథమ రూపమే అన్నాడు ప్రథమాంత రూపమే అన్నాడు అలాంటప్పుడు ప్రథమమునకు తృతీయాంతము తృతీయాంతంకు విశేషణీభూత మూడవ భేదము యొక్క అపేక్ష మళ్ళీ ప్రథమాంతం యొక్క అపేక్ష వచ్చింది మూడవ విశేషణీభూత భేద సిద్ధి కోసము నాలుగవదైనటువంటి ధర్మి విశేషణీభూత భేదాన్ని స్వీకరించాము ఆ ధర్మి విశేషణీభూత భేదము ప్రథమాంత రూపమే అన్నప్పుడు తృతీయ విశేషణీభూత స్థితి కోసము నాలుగవ చెప్పి ఆ నాలుగవది ప్రథమాంత రూపము అన్నప్పుడు ఇప్పుడు మూడవ దాని స్థితి కోసము మొదటిదే అపేక్ష వచ్చింది కదా ప్రథమాంతం యొక్క అపేక్ష వచ్చింది కదా అందుకే ఆ ప్రథమాంతము చతుర్థము నాలుగవ భేదము రెండు ఒకటే అన్నప్పుడు తృతీయ విశేషణీభూత సిద్ధి కోసము ప్రథమాంతం యొక్క అపేక్ష వచ్చింది అంటే చుట్టూ తిరిగి మళ్ళీ చక్రంలాగా మొదటికి వచ్చినాం ప్రథమాంత సిద్ధి కోసము తృతీయాంతం తృతీయాంత సిద్ధి కోసం విశేషణీభూత తృతీయ భేద అపేక్ష ఆ తృతీయ సిద్ధి కోసము మళ్ళీ ప్రథమాంతము ఎందుకంటే చతుర్థం ఏదైతే చెప్పినామో అది ప్రథమంత రూపమే అన్నప్పుడు తృతీయ సిద్ధి కోసం ప్రథమంతం యొక్క అపేక్ష వచ్చింది అంటే చక్రంలాగా తిరిగి మళ్ళీ మొదటికొచ్చాం ఇగో ఇసరీ తీసే చక్రికేన్యాయ భ్రమణహోని అయితే చక్రికా హోమిహే చక్రం వలె భ్రమణమైనందువలన దీనికి చక్రికాదోషం అని ఒకవేళ లేదయ్యా ఈ ధర్మి విశేషణీభూత నాలుగవ భేదము ప్రథమాంత రూపం కాదు ఇది ప్రథమాంతము కంటే తృతీయాంతము కంటే విశేషణీభూత తృతీయ భేదము విలక్షణమై భిన్నమై వేరైనటువంటిది నాలుగవ చతుర్థ భేదము అని ఒప్పుకున్నట్లయితే ఒక విశేషణే భూత భేదైతే భిన్న చతుర్థి హీ హై అని అన్నట్లయితే తబతిస్ అన్య విశేషణ రూప చతుర్థ భేదకు పూర్వీకీ న్యాయ భేదరూపు నేతే అని ఇప్పుడు అనవస్థా దోషం చూపెడుతున్నాడు నాలుగవది ఇప్పుడు ఆ చతుర్థ అన్య విశేషణ రూప భేదం ఉన్నదో అంటే ధర్మి విశేషణీభూత నాలుగవ భేదం ఏదైతే అది కూడా భేదరూపమే కదా పూర్వం భేద రూపం ఉన్నప్పుడు అది ఉండాలంటే దానికి ఆశ్రయమైనటువంటి ఆత్మను భేద సహితమే చెప్పాలి కదా తీసుకే ఆశ్రయ ఆత్మకు బి భేద సహిత కరణే వాస్తే కోయక విశేషణ రూప భేద ఆవు పంచమి అంగీకారకి ఆచే ఇప్పుడు నాలుగవదైనటువంటి ధర్మీ విశేషణీయభూత భేదమును మనము సిద్ధి చేయాలంటే దానికి ఆశ్రయమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని కూడా భేద సహితమే చెయ్యాలి అన్నప్పుడు ఈ నాలుగవ దానికంటే అధికముగా అదనంగా ఇంకొక విశేషమైన రూప భేదము ఐదవది చెప్పవలసి వస్తుంది స్వీకరించవలసి వస్తుంది తప్పు తెస్ పంచమేదుకు భీభేద రుబ్బు అని ఆ పంచమ భేదం నొప్పుకుంటే కూడా అది కూడా ఒక భేదమే కదా మరి అది ఉండాలంటే దానికి ఆశ్రయం భేద సైతమే ఉండాలి ఆత్మ అన్నప్పుడు దాని ఆశ్రయం కోసం దాని సిద్ధి కోసం అంటే పంచమ భేద సిద్ధి కోసము ఒక ఆరవది స్వీకరించవలసి వస్తుంది పంచమ భేదకునేతే ఆశ్రయ ఆత్మకు భేద సిద్ధి వస్తే కోయి విశేష రూప భేద ఆరు షేష్ అంగీకారం కియా ఆరోవధి స్వీకరించవలసి వస్తుంది ఐసే ఆగే భస్కే స్థితి అర్థ ఔర్ సప్తం ఫిర్తిస్ స్థితి అర్థ ఆరు అష్టం అంగీకార కియా చెయ్యే ఆరో వదన సిద్ధి కోసం ఏడవది ఏడు వదన సిద్ధి కోసం ఎనిమిదవది అట్లనే పోతూ ఉంటే ఇది ధార టెంపు దగ్గర ధార అయిపోతుంది ఈసురీ తీసే అనవస్థ ఓ వెహే అంటే అవస్థ అంటే ఒక అవధి ఒక స్థితి ఒక నిలగడ అనవస్థ అంటే నిలగడ లేనిది స్థితి లేనిది అవధి లేనిది అంటే ప్రవాహ రూపకంగా పోతూనే ఉంటుంది దానికి ఒక నిలకడ అనేది ఉండదు ఎనిమిది చెప్తే తొమ్మిది తొమ్మిది చెప్తే పది పది పొండు పన్నెండు పదమూడు నువ్వు అనంతం ఎన్ని చెప్పినా కానీ దానికి అవధి అనేది ఉండదు అనవస్థ దోషం వస్తుంది ఎందుకంటే ఉత్తరత్తర భేదం చెప్తూ ఉన్నప్పుడు ఆ భేద స్థితి దానికి ఆశ్రయమైనటువంటి ఆత్మకు భేద సైతమే చెప్పాలి అన్నప్పుడు దానికి ఒక విశేష రూప భేదమును అధికంగా ఇంకొకటి చెప్పాలి ఇతర చెప్తూ పోయినట్లయితే అది కూడా ఒక భేదమే దాని స్థితి కోసం మరొక భేదము ఈ విధంగా చెప్తూ పోతే ఒక దగ్గర నిలకడ అంటూ ఉండదు అవధి అని ఉండదు దీనికి ఏమంటారు ఈ సరి తీస్తే అనవస్థ దోషే అనవస్థ అంటే దీనికంటారు ప్రమాణరహిత ధారక నాం అనవస్థాహే ప్రమాణశూన్యమైనటువంటి అనంత కల్పన ఎందుకో ప్రమాణం అంటూ లేదు కల్పన చేసుకుంటూ పోయేది కల్పన చేసుకుంటూ పోయేది ధారావాహికంగా పోతూనే ఉంటుంది ప్రవాహారూపంగా పోతూనే ఉంటుంది దానికి ఒక అవధి అంటూ నిలబడ అంటూ ఉండదు అన్నమాట అందుకని ఆ ప్రమాణ శూన్య ధారా కల్పన ఏదైతే ఉందో ఇది అనవస్థ అనేటువంటిది దోషం కాబట్టి ఈ విధంగా ఆత్మయందు బ్రహ్మభేదం ఉంది అని అంటే అనేక దోషాలు వస్తున్నాయి మరి ఆత్మయందు బ్రహ్మభేదం ఉన్నదంటే ఆ బ్రహ్మం యొక్క భేదము భేదరహిత ఆత్మయందు ఉందంటావా అలా అంటే భేదరహితము ఆత్మ అని చెప్పడము మరి దాని ఎందు భేదం చెప్పడం వ్యాఘాతం వస్తుంది ఒకవేళ భేద సహితం అని అంటే ఆత్మాశ్రయము అన్యోన్యాశ్రయము చక్రిక మరి అనవస్థ అనేటువంటి నాలుగు దోషాలు వస్తాయి ఈ విధంగా ఈ భేద బాధక యుక్తి చేత ఈ పూర్వపక్షిని నిరాకరణ చేస్తూ అయ్యా ఆత్మ ఎందు బ్రహ్మభేదం లేదు మరే మనగా ఆత్మయే బ్రహ్మము బ్రహ్మయే ఆత్మ తత్వమసి అనేటువంటి మహావాక్యం యొక్క తాత్పర్యము జీవో బ్రహ్మ ఇవ నాపర అనేదే సిద్ధమవుతుంది ఈ జీవబ్రహ్మల యొక్క ఏకత్వమే బ్రహ్మాత్మల యొక్క ఏకత్వమే సకల ఉపనిషత్తుల యొక్క తాత్పర్యము కలదై ఉంది ఇదే ముఖ్య తాత్పర్య విషయం బ్రహ్మాత్మల యొక్క ఏకత్వమే సకల ఉపనిషత్తుల యొక్క తాత్పర్య విషయం ఉన్నది అని ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని ఈ విధంగా వేదాంత సిద్ధాంతము నిర్ణయించి చెప్పడం జరిగింది ఈ విధంగా భేద బాధక యుక్తిని తెలుసుకున్నాము అట్లే ఇక ఉపలక్షణంగా లేదా అతిదేశ రూపంలో అనేక చోట్ల కూడా ఈ యుక్తిని మనం ప్రయోగం చేసి చెప్పవచ్చు ఆత్మ గుణము గలది ఆత్మ ఎందు చైతన్య గుణం ఆత్మ మనసుల యొక్క సంయోగం చేత చైతన్యమనేటువంటి గుణము ఉత్పన్నమవుతుంది అని నై్యాయకులు చెప్తారు నై్యాయకులు వైశేషకులు అంటే ఆత్మ గుణము గలది నిర్గుణం కాదు ఆత్మ సాక్షి చేత కేవలం నిర్గుణశ్చాన అంటూ శ్వేతశ్వేత ఉపనిషత్తు ఆరు పదకొండులో చెప్పినట్లుగా ఆత్మ నిర్గుణం కాదు మరే గుణసహితమే అని అంటారు ఎవరు నై్యాయకులు వైశేషకులు వాళ్ళను ఖనన చేయడానికి ఇదే యుక్తిని మనము స్వీకరించవచ్చు ఎందుకనంటే ఇప్పుడు ఆత్మ గుణ సహితం అని అంటున్నావు కదా ఆత్మయేందు గుణం ఉన్నది అంటున్నావు కదా మరి ఈ గుణం ఏదైతే ఉందో గుణరహితమైనటువంటి ఆత్మయందు గుణమును చెప్తున్నావా లేక గుణ సహితమైనటువంటి ఆత్మయేందు గుణముని చెప్తున్నావా అని ఈ విధంగా వికల్పం చేసి ఇప్పుడు మనం చెప్పినటువంటి సకల దోషాలు ఆరోపించవచ్చు అతని మీద పూర్వపక్ష మీద అట్లే ఆత్మయందు జాతి ఉన్నదని చెప్పినా క్రియ ఉన్నదని చెప్పిన లేదా సంబంధం ఉన్నదని చెప్పిన ఇటువంటి సందర్భాల్లో ఈ భేద యుక్తిని ప్రయోగించి అక్కడ పూర్వపక్షిని మనం ఖండన చేయడానికి సులభమవుతుంది కాబట్టి అతి రూపంలో అతి దేశ రూపంలో ఈ భేద యుక్తిని మీరు ఉపయోగించవచ్చు కాబట్టి దీన్ని బాగా మననం చేయండి ఈ యుక్తి ముందు ఎటువంటి ప్రబలమైనటువంటి మేధావులు పండితులైనటువంటి పూర్వపక్షులు వచ్చినా కానీ ఈ యుక్తి ముందు వాళ్ళు నిల్వ ఈ విధంగా శ్రీహర్షమి మిశ్రాచార్యులే స్వయంగా చెప్పాడు నేను రాసినటువంటి ఈ ఖండన ఖండన ఖాద్యం అనేటువంటి గ్రంథాన్ని మీరు చదువుతూ ఒకవేళ మీకు అర్థం కాకుండా కానీ నేను ఇచ్చినటువంటి యుక్తులు మీకు అర్థం కాకుండా కానీ భేదవాదుల ముంగట కేవలం చిలుక పలికినట్టు పలకండి చదవండి అంతే వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకొని ఈ యుక్తుల ముందు మన యొక్క ద్వైతవాదం ద్వైత సిద్ధాంతం నిలబడదు అని చెప్పి వాళ్ళు పలాయనం చితగిస్తారు మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నించరు వేదాంత సిద్ధాంతం పైన మళ్ళీ ఆక్షేపం చేయడానికి అవకాశం లేదు ద్వైతవాదులకు అందరు కూడా నోరు మూసుకోవాల్సిందే అని ఈ విధంగా ప్రబలమైనటువంటి యుక్తులు శ్రీహర్షమి మిశ్రాచార్యులు ఖండన ఖండన చెప్పారు ఆ యుక్తుల్లో ఒక్కటిని మనం తీసుకొని విచారసాగరంలో మూడు వందల తొంభై ఒకటో తిప్పంలో చెప్పిన ప్రకారంగా చింతన చేశాము ఇంకా దాన్ని విస్తారంగా వేదాంత పంచదశలో పండిత్ పీతాంబారుజీ ఏదైతే ఒకటో ప్రకరణంలో యాభై శ్లోకంలో ఇచ్చినటువంటి వికల్పము గురించి ఏదైతే ఈ యుక్తిని చూపెట్టాడో దాన్ని ఆధారంగా చేసుకొని ఇంకా విస్తారంగా ఈ భేద బాధక యుక్తిని తెలుసుకున్నాము మరి మరణం చేయండి బాగా వినండి చక్కగా జీర్ణించుకోండి ఈ యుక్తి కనుక మీకు చక్కగా జీర్ణమైనట్లయితే ఇంకా మీ ముందు ఏ భేదవాది కూడా నిల్వజాలడు అనేది నిశ్చయము హరి ఓం